గణపతి హమహే కవి కవీనాశ్రవస్తముజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణోతిదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీభగవానువాచరం బ్రహ్మపరమం స్వభావ్యాత్మ్యూతోద్భవకర విసర్గ్ఞి భూతద్భవకరో విసర్గ కర్మసంజ్ఞిత కర్మ అంటే విసర్గము విసర్గము అంటే దానము త్యాగానికి విసర్గము అని పేరు విడిచిపెట్టుట విడిచిపెట్టడం కర్మ అవుతుంది సాధారణంగా మనిషి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తాడు అది కర్మ అనకో అనబడదు ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఇవ్వడం అనే కర్మే ఇవ ఇవ్వడం అనేదే త్యాగం అనేదే కర్మ అనబడుతుంది ఇప్పుడు భూతభావోద్భవకర మీరు బోరు వేసి భూగర్భంలో ఉన్న నీళ్ళన్నీ తీసేసుకుని స్వంతానికి వాడుకున్నారనుకోండి దాన్ని కర్మ యాక్షన్ ఆల్ రైట్ బట్ ఈ సందర్భంలో కర్మ అని అనబడదు ధార్మికమైన కర్మ అవుతుంది మరి ధార్మికమైన కర్మ ఏదవుతుందంటే మీరు మొక్కకి నీళ్లు పోసారనుకోండి అది కర్మ లేదా వాటర్ హార్వెస్టింగ్ చేసి గ్రౌండ్ వాటర్కి మీరు సపోర్ట్ చేశారనుకోండి గ్రౌండ్ వాటర్ బాగా అభివృద్ధి చెందే విధంగా చేశారనుకోండి దానివల్ల మనము సుఖంగా ఉంటాం అందరూ సుఖంగా ఉంటారు దాన్ని కర్మ అంటారు భారతదేశంలో ఒకప్పుడు కర్మ ఉండేది అప్పుడు భారతదేశంలో స్వర్ణయోగం ఉండేది తర్వాత ఆ కర్మ పోయింది మనిషి స్వార్థపరుడైనాడు స్వామి రంగనాథానంద్ చెప్పారు భారతీయులు మంచి గృహస్థులే తప్ప మంచి పౌరులు కాదు అని చెప్పారు దే ఆర్ గుడ్ ఫ్యామిలీ పీపుల్ బట్ నాట్ గుడ్ సిటిజన్స్ ఎందుకంటే ఇంట్లో ఉన్న చెత్త అంతా ఎత్తేసి రోడ్డు మీద అసలు దాన్ని చూస్తేనే మనకి తెలిసిపోతుంది అలా ఎలా చేయగలుగుతున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది అలాగే పొద్దున్నే ఇంట్లో ఉన్న చెత్త చెదర్ తీసి ఫుట్పాత్ మీద పోసేస్తారు షాప్స్ వాళ్ళు కూడా షాపుల్లో ఉన్న చెత్త అంతా ఫుట్పాత్ మీద వేసేసి లోపలికి వెళ్ళిపోతారు అది ఫుట్పాత్ మీద నుంచి రోషే గారు వచ్చి దాన్ని క్లీన్ చేయాలి అంటే ప్రభుత్వం వచ్చి క్లీన్ చేయాలని అభిప్రాయం ఫుట్పాత్ దాకా తోసేయడం వీడిపరే ఫుట్పాత్ నుంచి ప్రభుత్వం వచ్చి తీసుకెళ్ళాలి సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ త్యాగము అనే త్యాగబుద్ధి సమాజంలో పూర్తిగా లుప్తమైపోయిన కారణంగానే మనిషిలో స్వార్థం పెరిగిపోయిన కారణంగానే భారతదేశము బానిసత్వంలోకి వెళ్ళిపోయింది వెయ్యి సంవత్సరాల బానిసత్వం నుంచి మళ్ళీ మహాత్ములు స్వామి వివేకానందతో ప్రారంభం చేసి మహాత్మా గాంధీ గారు మొదలైన మహాత్ములు మళ్ళీ వారు త్యాగరూపమైన కర్మకి కొంత ప్రశస్తిని తీసుకురావటం మూలంగా అనేకములైన ఇతర పరిస్థితులు కూడా కలిసి వచ్చి వీరి త్యాగాల ఫలితంగా మళ్ళీ మనకి స్వాతంత్ర్యం వచ్చింది ఇప్పుడు ఈ స్వాతంత్ర్యం ఎంతవరకు నిలబడుతుంది ఒక దేశంగా మనం కలిసి ఉండగలుగుతామా అన్నది అది మళ్ళీ మన స్వార్థమా త్యాగమా అనే దాని మీద ఆధారపడి అలాగే మళ్ళీ మనం డెవలపింగ్ నేషన్ అవ్వాలి అంటే డెవలప్డ్ నేషన్ ఎప్పుడు డెవలపింగ్ నేషనే అండర్ డెవలప్డు డెవలపింగ్ డెవలప్డ్ అనే మాట ఉండదు ఎందుకు ఉండదంటే ఆ త్యాగబుద్ధి మళ్ళీ సమాజంలో ఎప్పుడు నిర్మాణం అవుతుందో అప్పుడే మళ్ళీ మనం డెవలప్డ్ నేషన్ కాగలుగుతాం స్వామి రామతీర్థ అమెరికా వెళ్ళారు వెళ్ళినప్పుడు బాగా అభివృద్ధిలో ఉండేది అమెరికా దేశం పంతొమ్మిది ప్రాంతంలో అప్పుడు ఒక సమావేశంలో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక సమావేశంలో ఒక చర్చి వచ్చింది ఆ చర్చి ఏమిటంటే అమెరికా అభివృద్ధిలో ఉంది సైన్స్ అభివృద్ధి చెందిన కారణంగా అమెరికా అభివృద్ధిలో ఉంది అని ఒకళ్ళు అన్నారు దాంట్లో తప్పేం లేదు బాగానే ఉంది ఆ మాట వినడానికి స్థూలంగా ఉంది అయితే మరికొంతమంది ఏమన్నారంటే సైన్స్ కాదు క్రిస్టియానిటీ అనే మతం ఉంది ఇక్కడ ఆ మతము చాలా గొప్పది దాని కారణంగా అమెరికా అభివృద్ధి చెందింది అని ఇంకొకళ్ళ యొక్క ప్రతిపాదన అప్పుడు స్వామి రామతీర్థన్ అడిగారు మీ అభిప్రాయం ఏమిట ఆయన ఏమన్నారంటే మీ దేశం క్రిస్టియానిటీ మూలంగా అభివృద్ధి చెందలేదు నిజానికి క్రిస్టియానిటీ అభివృద్ధి నిరోధకం అయినా కూడా అభివృద్ధి చెందింది ఎందుకంటే క్రిస్టియానిటీలో మత ప్రచారంలో నీవు పాపివి అని ప్రచారం చేస్తాను ప్రతి మనిషి పాపస్వరూపుడుగా ఉన్న చోట అభివృద్ధి ఎక్కువ ఎందుకు ఉంటుంది అది వస్తుంది కాబట్టి క్రిస్టియానిటీ వల్ల మీరు పైకి రాలేదు ఇన్ స్పైట్ ఆఫ్ క్రిస్టియానిటీ మీరు పైకి వచ్చారు అని ఒక మాట చెప్పారు సైన్స్ సిద్ధాంతం మీరు సైన్స్ వల్ల కూడా పైకి రాలేదు సైన్స్ కూడా చాలా దేశాల్లో ఉంది మీ దగ్గరే కాదు ఇంకా ఇతర దేశాల్లో కూడా ఉంది సైన్స్లో అడుగు ముందున్న వాళ్ళు కూడా మీకంటే వెనకబడి ఉన్నారు మీరు అభివృద్ధికి సైన్స్ కూడా సైన్స్ ఉపకరిస్తుంది కానీ దానివల్ల మీరు పైకి రాలేదు ఓకే మేము పైకొచ్చామా లేదా పైకొచ్చిన మాట వాస్తవం మరి ఏదు ఈ హేతువు క్రిస్టియానిటీ కాదు సైన్స్ కాకపోతే ఇంకేమిటి హేతువు అంటే ఆయన ఏమని చెప్పారంటే మీరు వేదాంతం కారణంగా పైకొచ్చారు అంటే వాళ్ళన్నారు మాకు వేదాంతం ఏంటంటే మేము ఎరగం కదా వేదాంతం అంటే మీకు తెలియకుండానే వేదాంతం మీ యొక్క సమాజంలో వేదాంత సూత్రాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ సమాజ జీవనంలో భాగంగా ఉన్నాయి మీ పౌర జీవనంలో వేదాంత వేదాంతము అంతా కూడా నిష్కామకర్మాన్ని చేయుట డ్యూటీ బేస్డ్ లైఫ్ స్టైల్ని కలిగి ఉండుట నిష్కామంగా ఎవడి కర్తవ్యాన్ని వాడు ప్రేమగా చేయుట అని ఈ విధంగా భగవద్గీతలో మేము కర్మయోగము భక్తి యోగము అంటూ ఎవేవో చెప్తూ ఉంటామే అలాగే ఇగో భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత ఇటువంటి అత్య అత్యద్భుతములైన వాల్యూస్ పర్సనల్ యాజ్ వెల్ ఎస్ సోషల్ వాల్యూస్ ఏవైతే మేము వేదాంతంలో భగవద్గీతలో పాఠాలుగా చెప్పుకుంటూ ఉంటామో అవి మీ జీవితంలో ఉన్నాయి అని ఆయన చాలా విస్తారంగా ఇప్పటికీ మీరు వెరిఫై చేసుకోండి ఆ లిటరేచర్ అంతా ఉంది వాటి కారణంగా మీరు పైకొచ్చారు ఇండియా వెనకబడిపోవడానికి మతం కారణం మాట తప్పు లేకపోతే సైన్స్ లేదని చేత వెనక మాట తప్పు ఇండియా వెనకబడడానికి కారణం ఏమిటంటే వాళ్ళు వాళ్ళ యొక్క వారసత్వమైన వేదాంతాన్ని వదిలిపెట్టేసరి కనుకనే ఇండియా వెనకబడిపోయింది అని ఆయన అలా ప్రతిపాదించారు చాలా విలక్షణమైన ప్రతిపాదన కాబట్టి మనిషిలో ఉన్న దైవత్వాన్ని తీసుకొచ్చేటువంటి కర్మ సో విసర్గ కర్మ సంజ్ఞిత మనిషిలో ఓ ఓ జీవుడు ఉంటాడు ఓ దేవుడు ఉంటాడు అదే మనిషిలో ఉంటాడు జీవుడు అదే మనిషిలో దేవుడు కూడా ఉంటాడు స్వార్థంతో తన లాక్కునే కర్మకి అనే యాక్షన్స్ చేసుకుంటే వాడే జీవుడు స్వార్థాన్ని త్యాగం చేసి ఇచ్చుట త్యాగము చేయుట అనే కర్మకి దేవుడు అని పేరు అదే దేవుడు అదే దైవత్వం అంటే ఆ టాపిక్ ఇక్కడ కొంచెం విస్తారంగా వస్తుంది సో ఇటువంటి త్యాగము వలననే భూత భావోద్భవకరహ భూతములు అంటే ప్రాణులు ప్రాణుల ఉనికి భావ అంటే ఉనికి మనుగడ ఈ మనుగడ మనకి సంభవం అవుతుంది ఇటువంటి కర్మ వలననే విసర్గ కర్మ సంజ్ఞత దానము దానము త్యాగ రూపమైన కర్మ వలన ఇది సంభవం అవుతు అవుతోంది సో సర్ కూడా ఈ విసర్గ రూపమైన కర్మ ఉన్నది వ్యక్తుల జీవితంలో కూడా విసర్గ రూపమైన కర్మగలదు దాని ఈ సమాజ జీవితము సకల ప్రాణుల యొక్క జీవితము చక్కగా నడుస్తుంది పూర్వం గృహస్థ ధర్మాల్లో పంచయజ్ఞాలు అని ఉండేవి గృహస్థుని యొక్క ఐదు యజ్ఞాలు ఏమిటా ఐదు యజ్ఞాలు అంటే దేవయజ్ఞము మీరు ఇక్కడ శంకరుడు భాష్యంలో చెప్తున్నారు అది మీరు హవిస్సుని అగ్నిలో వ్రేల్చి హవిస్సును సమర్పిస్తే దేవతలకి ఆ దేవతలు అనుగ్రహించి వర్షాలను కురిపిస్తే మీకు చక్కగా ప్రకృతి అంతా పాడి పంట బాగుంటాయి సకల ప్రాణులు సుఖంగా జీవిస్తాయి కాబట్టి అది యజ్ఞము అదే ఇక్కడ కర్మ అలాగే బేదాబిక్కి మనుష్య యజ్ఞ వాళ్ళకి భోజనం పెట్టడం సన్యాసులకి బ్రహ్మచారులకి భోజనం పెట్టడం అది యజ్ఞము అలాగే పశుపక్ష్యాదులకు కుక్క మొదలైనటువంటి జంతువులకు ఆహారాన్ని పెట్టడం అది భోజనం కుక్కని పెంచడం కాదు కుక్కను పెంచడం యజ్ఞం అవ్వదు కుక్కకి అంత మెతుకులు వేసేసి మన దాన్ని మనం పోతే అది యజ్ఞం కుక్కను పెంచి దానికి ఒక పేరు పెట్టి నా కుక్కంటే అది ఎవడైనా వీధిలో వెళ్తుంటే మురుగుతో వాళ్ళని ఉద్వేగాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఈ కుక్కను పట్టుకుని వెళ్తాడు రోడ్డు మీదకి అది వెళ్ళే వాళ్ళని నాలాంటి పుట్టుకాలని చూసి భోము ఉంటుంది దానికి ఆ రంగు చూస్తే కంగారు వస్తుంది కుక్కలు రేసిస్ట్గా ఉంటాయి ఈ ఆగు ఈ వీధుల్లో ఈ చెత్త నేరుకుంటారు చూడండి వాళ్ళని చూస్తే వెంటనే కుక్క గుర్తుపడుతుంది గుర్తుపట్టి వాళ్ళ మీదకి ఉరుకుతుంది ముష్టికి వస్తారు చూడండి వాళ్ళ మీదకు ఉరుకుతుంది సాధువుల మీద కూడా ఉరుకుతుంది నన్ను అడగండి నేను చెప్తాను ఈ డ్రెస్ చూస్తే దానికి గుర్తుపట్టేస్తుంది వీళ్ళ ముగ్గురిని ఒకే కేటగిరీలో వేసి అది మీదకి వస్తుంది వాడు పట్టుకుంటాడు వాడు కొంచెం సెన్సిటివ్ ఫెలో అయితే పట్టుకుంటాడు లేకపోతే పట్టుకొని కూడా పట్టుకోడు కరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఇతరులకు ఉద్వేగం కలిగించేటువంటి కుక్కను ఒకదాన్ని పట్టుకుని ఇటువంటి రోడ్ల మీద తిరగడం అమెరికాలో అయితే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఈ దేశంలో కాబట్టి సాగుతుంది కానీ కెనడాలో ఒకసారి ఒకతను కుక్కను తీసుకెళ్ళాడు ఆ కుక్క రోడ్డు మీద చెత్త పారేసి పాడి చేసి వెంటనే హీ వాస్ అరెస్టెడ్ అండ్ పుట్టింగ్ జై వెంటనే ఇమీడియట్లీ యు కెనాట్ స్పాయిల్ ద రోడ్ లైక్ దాట్ సో దెర్ ఈజ్ ది కుక్కను రోడ్డు మీదకి తీసుకెళ్లాలంటే రూల్స్ ఉన్నాయి సో కాబట్టి దాన్ని భూతదయ కింద లెక్క వేసుకోవద్దు దయచేసి అందుకోసం చెప్తున్నా దాన్ని భూత భూతదయం అంటే ఏమిటి కుక్కకి ఓ బ్రెడ్ ముక్క పారేస్తే అది తినేసి వెళ్ళిపోతుంది అది భూతోదయం సో ఆ ఎందుకంటే కొంతమంది కుక్కల్ని పెంచుకునే అది కూడా భూతదయం ఏం చేస్తున్నామని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు దట్ డజన్ కమన్ దట్ క్యాటగిరీ ఫస్టు ఎక్కడైతే మీకు స్వార్థము ఈగో ఉన్నదో అది అది దయావదయం కాదు తెలివే అది భూతయజ్ఞము సో ఈ విధంగా త్యాగ ప్రధానమైనటువంటి కర్మ ఏ కర్మపై సకల ప్రాణులు ఆధారపడి జీవిస్తాయో అటువంటి కర్మ దీనికోసం మీరు ఆర్గనైజేషన్స్ స్థాపించక్కర్లా ఓ సేవా ఆర్గనైజేషన్ స్థాపించి చేయాల్సిన అవసరం లేదు స్థాపించేవాళ్ళు స్థాపిస్తారు అవి సేవలు చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కొంచెం పెద్ద స్థాయిలో ఉంటాయి ఆ దాంట్లో మెంబర్ కానక్కర్లా యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ సచ్ social situation ఆ సందర్భాన్ని బట్టి మీరు సేవ చేయటం మీకు ఇంట్లో ఇప్పుడు కాకి రెండు మెతుకులు విదపడానికి యూ నీడ్ నాట్ బెకమ్ మేము మెంబర్ ఆఫ్ అ సేవా ఆర్గనైజేషన్ కదా సో అలాగే భేదవాడికి ఏదైనా సేవ చేయటం దీనికోసం ఇజమ్లు ఇవన్నీ పాయింట్ కాదు ఈ ఇజమ్ము ఆ ఇజమ్ము ఈజ్ ఆర్ నాట్ ది పాయింట్ సో భేదవాడు ఉన్నాడు ఆకలితో ఉన్నాడు వాడికి రెండు మెతుకులు అన్నం పెట్టుకుంపించటం ఓవర్ దట్ ఈస్ సింపుల్ దీనికోసం పెద్ద సోషల్ పర్సన్ కానక్కర్లా ఏమక్కర్లా సింపుల్ గృహస్థుడు చేయగలిగినటువంటి కర్మ భాష్యం చూద్దాము విసర్గో విసర్జనం విసర్గ అంటే విడిచిపెట్టుట త్యాగము అని అర్థం ఎలాగా దేవతోద్దేశేనా చెరు పురోడాశాదే ద్రవ్యశ పరిత్యాగ దేవతను ఉద్దేశించి అగ్నిహోత్రాన్ని వ్రేల్చి దాని ఎందు ద్రవ్యాన్ని సమర్పించటం ఇది మరి వైదికం కదా భగవద్గీత అంటే వైదికము కాబట్టి వైదిక ధోరణిలో మీకు అక్కడ ప్రతిపాదన ఉంటుంది వే వేదిక సంబంధించినటువంటి ప్రతిపాదన ఉంటుంది వేదిక కల్చర్లో త్యాగము అంటే అగ్నిని వ్రేల్చి దాని ఎందు సమంత్రకంగా దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని సమర్పించటం డెఫినేషన్ అలా ఉంది దేవతోద్దేశ్రవ్యత్యాగో యాగ త్యాగ ఆ త్యాగలో తకారం తీసిస్తే ఏం మిగిలింది యాగ కాబట్టి యాగానికి అదే డెఫినేషను త్యాగానికే యాగం పేరు ఏమిటి త్యాగము ద్రవ్య త్యాగం ద్రవ్య అంటే వస్తువు పదార్థం ద్రవ్యము అంటే కూడా అర్థం ఉంది కానీ మామూలార్థం పదార్థాన్ని త్యాగం చేయటం దేనియందు అగ్నియందు ఎవరి కొరకు దేవత కొరకు దాన్ని యాగము సో సమంత్రకంగా మంత్రాన్ని ఉచ్చరించి ఆ దేవతని దేవత కోసం ద్రవ్యం ఎటువంటి ద్రవ్యం అంటే దృష్టాంతం చెరు చెరు అంటే దాన్ని డూమువులు ప్రత్యయం చేర్చి చెరువు అని తెలుగులో అంటారు అంటే మామూలుగా చెరువులు కాలువలు అది కాదు అది ఏ ఏకారం ఇది ఆ చెరువు దీని అర్థం ఏంటంటే వండిన అన్నము అని అర్థం ఎప్పుడైనా వివాహ సందర్భంలో స్థాళీపాకము అనే మాట విన్నారా ఎప్పుడైనా వివాహంలో స్థాళీపాకము అని ఒకటి ఒకటి ఉంటుంది వైదిక వివాహంలో అలాగంటే ఒక ప్రక్రియ ఉంటుంది స్థాళీ అంటే గిన్నె స్థాళీపాకం గిన్నెలోనే అమ్ముతారు గులిగులి గిన్నెలు ఆ గిన్నె ఒకటి కొనుక్కొచ్చి దాంట్లో గుప్పుడు బియ్యం వేసి రెండు నీళ్లు పోసి పురోహితుడు వండుతాడు అక్కడే అగ్నిహోత్రం రేల్చి పురోహితుడే దాని మీద పెడతాడు పెడితే అదేమో ఉడికేస్తుంది ఆ వండి టైంలో పురోహితుడు ఏం చేస్తాడు అంటే అమ్మాయిని అమ్మ మీరు ఒకసారి దీన్ని ముట్టుకోండి అంటాడు ఎందుకంటే ఆవిడ వండినట్టు ఆవిడ వండాలి చేసి సపోజ్ కు అని చేత ఏవో మంత్రాలు చెప్పి ఓ దర్భ పట్టుకుని ఆ దర్భ పొలతో ఒకసారి ముట్టుకుంటుంది లేకపోతే ఇంకో కొంచెం చేతస్తం పురోహితుడైతే అమ్మాయి ఈ మిప్పుల్లోంచి ఈ బియ్యం తీసి మీరు బయటపెట్టండి అని ఆవిడి చేత పెట్టిస్తాడు అంటే పొయ్యి మించి గిన్నె దింపినట్టుగా చేపిస్తాడు అప్పుడు అన్నం సిద్ధం అవుతుంది ముద్దగా ఉంటుంది వండిన అన్నం శుభ్రంగా ఉండాలి పలు హోమం చేయకూడదు అని ఒక విధి మళ్ళీ సో శుభ్రంగా వండిన అంతేతం శుభ్రంగా ముద్దగా వండేస్తారు ఏముందండి పది ఇంతే బియ్యం వండేస్తే రెండు ముద్దలు తయారవుతుంది విధికి వాల్యూమ్ ఇంపార్టెంట్ కాదు ఆధునిక కాలంలో విధి యొక్క తత్వం తెలియక వాల్యూమ్ని ఎక్కువ పెడతారు స్థాళీపాకం చేయమంటే ఇంత ఉండరు మన దగ్గర సామాగ్రి ఉంది కదా అని ఇంత ఉండి స్థాళీపాకం చేయరు స్థాళీపాకం ఉంటే ఉల్లి గిన్నెలో ఇవి మాత్రం వండుతారు గుప్పిడి బియ్యం కూడా ఉండదు దాన్ని దాన్ని హోమం చేస్తారు రెండు ముద్దలు చేస్తారు ఇవి వండిన ఓ ముద్ద అగ్నయ స్వాహ ఆ స్థాళిపాకం సాయంకాలం చేస్తారేమో అని గుర్తు నాకు సాయంకాలమే చేస్తారు సాయంకాలం సూర్యాయ స్వాహ ఉండదు సూర్యుడు అస్తమించేస్తాడు కదా కాబట్టి అగ్నయ స్వాహ అని ఓ ముద్ద హోమం చేయడం సోమాయ స్వాహ అని ఇంకో ముద్ద హోమం చేయడం హోమం చేసినప్పుడల్లా అగ్నయ ఇదన్నమమా ఇది అగ్నిదేవత కొరకు సమర్పించబడినది నాది కాదు నమ్మమా మమా కాదు నమ్మమా అలాగే సోమా సోమాహ సోమాదన్న మమా ఇది సోమదేవతకు సోమ అంటే చంద్రుడు చంద్రుడికి సమర్పించబడినది నమ నాది కాదు దీనికి త్యాగము అని పేరు దీన్ని కర్మ అని అంటారు దీని స్పిరిట్ మీరు తీసుకుని దాంట్లో మీరు అన్నం వండించి పది మందికి భోజనం పెట్టారనుకోండి అది త్యాగము అవుతుంది ఆ స్పిరిట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదే చేసే సందర్భంలో ఇటువంటి కర్మనే మీరు చేసే సందర్భంలో వాల్యూమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాల్యూమ్ కాదు ముఖ్యం ఎందుకంటే మీరు అగ్నిని పెద్ద అగ్నికుండం పెట్టి ఈ రోజుల్లో ఏదో ఫ్యాషను పెద్ద అగ్నికుండం తయారు చేస్తారు అంత పెద్దది అక్కర్లా ఎందుకంటే ఊరికే పెద్ద పెద్ద మంటలు పెట్టడం తాత్పర్యం కాదు చిన్న కుండం చాలు సో దాంట్లో వాల్యూమ్ తక్కువ ఉండాలి మీరేమో గుండి గుడి అన్నం వండి పక్కన పెట్టేసి గెరిటెలతో తీసి దాంట్లో వేసేస్తూ ఉండము లేకపోతే నేతి డబ్బాలు కొనుక్కొస్తా కల్తీ అది కల్తీ నెయ్యి అది ఆవు నెయ్యి అని ఉంటుంది పైన పచ్చగా ఉంటుంది అది ఆవు నెయ్యి కాదు ఏమీ కాదు సమ్ సిల్లీ థింగ్స్ ఆర్ మిక్స్డ్ ఇంగ్లీష్ వీళ్ళు పచ్చగా ఉంటే ఆవునెయ్యా తెల్లగా ఉంటే గేదె నెయ్యా అని తెల్లనివన్నీ పాలు తెల్లనివన్నీ నీళ్ళు లేదో తెలుగులో సాబితం వీళ్ళు అలా పెట్టుకుంటారు ఇదోపించే అవి డబ్బాలు తీసుకొచ్చి ఎన్ని డబ్బాలు తెప్పించమంటారు పంతులు కావాలంటే తెప్పించండి పన్నెండు డబ్బాలు తెప్పించండి అంటాడు ఆయన సొమ్ము ఏం పోయా వీడు కూడా వీడి సొమ్ము పోలేదు ఎందుకంటే వీడు జనం దగ్గర చందా వసూలు చేసి వీడి చేస్తూ ఉంటాడు కాబట్టి అంతా ఓ ప్రవాహం కింద ఉంటుంది పన్నెండు డబ్బాలు తెప్పిస్తాడు ఆ డబ్బాల గిన్నెలో పోసేయడం ఆ డబ్బా తీసుకెళ్ళి నిప్పులు పక్కన పెట్టడం ఎక్కడ వస్తువు మీద శ్రద్ధ ఉండదు మన వస్తువు కాదుగా పోతే పోయింది నిప్పులు పక్కన పెడితే అది కరుగుతుంది దాని నుంచి పోసేయటం పెద్ద గిన్నెలో పెద్ద స్పూన్ తీసుకోవడం శ్వాహ అంటూ పోస్తూ ఉంటాయి కొంతమంది స్వాహ లేకుండానే పోషిస్తూ హోమం చేయ అంటే తీసిపోస్తూ ఉంటాడు అదే తీసిపోయడం కాదు హోమం ఉంటాయి ఆ మంత్రం చెప్పి శ్వాహ ఆగాలి స్వాహ అన్నప్పుడు వెయ్యాలి లో పోసేయటం ముఖ్యం కాదు త్యాగం చెప్పాలి నమ్మమా ఆ దేవతయ్య పేరు చెప్పి నమ్మమా అనాలి కంగారు అలా చేయకూడదు విధి అలా ఉండదు ఒకప్పుడు త్యాగం పొడుగ్గా ఉంటుంది మంత్రం పొట్టిగా ఉంటుంది త్యాగం పొడుగ్గా ఉంటుంది అంటే మనం చూసిన వాళ్ళకి తెలుస్తాయి ఇటువంటివి సో జయాది హోమాలు అని తస్మై స్వాహ అని ఉంటుంది చిన్నమాట కానీ దానికి త్యాగం చెప్పడం దగ్గరకు వచ్చావు ఇంత పొడుగు త్యాగం ఉంటుంది తా అభ్యస్వాహ అని అంటాడు అంటే గంధర్వేభ్యహ అప్సరే అప్సరోభ్య ఇదన్నమా అని ఇంత పొడుగు ఉంటుంది అది యజమానుడు చెప్పాలదంతా అది చెప్పిదాకా నెక్స్ట్ హోమం చేయకూడదు కాబట్టి ఎంత ద్రవ్యాన్ని నిప్పుల్లో వేసామో అని ముఖ్యం కాదు విధి ప్రకారంగా చుక్క వేస్తే చాలు కానీ మీరు అలా మెషర్ చేసి ఒక చుక్క వేయలేరు అలా ఒక చుక్కే వేయడం అంటే అది పెద్ద ప్రాసెస్ అవుతుంది కష్టం చాలా హోమాలు ఉంటాయి కనుక కాబట్టి ఓ స్పూన్ పెట్టుకుంటే చిన్న సైజు స్పూన్ పెట్టుకుంటే ఒక చుక్క బదులు పది చుక్కలు పడతాయి పర్వాలేదు నడిచిపోక గెరిట్తో వేయకూడదు అలా గెరిట్తో వేయకూడదు అలా పోసేయడం చాలా తప్పు దాన్ని ఎవడో టీవీ వాడు ఏం చేస్తాడంటే ఫోటో తీస్తాడు ఫోటో తీసి టీవీలో చూపిస్తాడు చూపిస్తే జన విజ్ఞాన వేదిక వాడు దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు క్రిస్టియన్ మిషనరీస్ చేసే వేషాల గురించి పట్టించుకోడు జన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొన్ని యోగ్యంగా కొన్ని మంచి విషయాలు చెప్తారు అన్ని విషయాలు తప్పనడానికి వీరలేదు ఏమో కొన్ని విషయాలు మంచివి చెప్తారు వాళ్ళు వచ్చి సైంటిఫిక్గా ఉండాలి ఇది చెప్తారు ఏదంటే పాయింట్ ఆ గుణాన్ని మనం స్వీకరించాలి తప్పేం కాదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ ధర్మంలో ఉండేటువంటి వెకిలి చేష్టలు ఇలాంటి వెకిలి విషయాలు ఉంటాయి చూసారా వీటిని బాగా హైలైట్ చేసి దండయాత్ర చేస్తారు హిందూ ధర్మం మీద ఎందుకంటే హిందువులు లోకువా వీళ్ళు పెద్ద పట్టించుకోరు పొందలేవాడు మనవాడే వదిలేస్తారు అలాగే ఉండాలి కూడా అలాగే అంతే వాళ్ళ మీద దండయాత్ర చేయకూడదు అలాగే ఉండాలి కానీలే వాడి ఇష్టం వాడిది కానీ క్రిస్టియన్స్ జోలికి వెళ్లరు ముస్లింస్ జోలికి అసలే వెళ్లరు వాళ్ళలో ఎన్ని వేషాలున్నా వీడు పట్టించుకోవడదు క్రిస్టియన్స్ ఈ మిషనరీస్ మీకు అమ్మ కాళ్ళు నిన్నటిదాకా మీరు ఎలా నడిచేవారు అంటే నాకు నిన్నటిదాకా నడకే లేదండి అసలు ఎవరో తీసుకొచ్చి ఎత్తి కా కుర్చీలో కూర్చోబెట్టాలి మరి ఇప్పుడు మీరు నడిచే స్టేజ్ మీదకి వచ్చారు కదా ఎలా వచ్చారంటే యేసుప్రభువు పేరు చెప్తే నేను నడిచే శానండి అని చెప్తారా ఇదంతా టీవీలో ప్రచారం చేస్తూ ఉంటాడు అక్కడ జన విజ్ఞాన వేదిక వెళ్ళాడు అన్యాయం కదా అది అలా ఉండకూడదు యూనిఫామ్గా సమానంగా అన్నీ అన్నింటినీ సమానమైన దృష్టితో చూడడం అభ్యాసం చేయాలి ఎనీవే ఈ ద్రవ్యాన్ని అధికంగా నిప్పుల్లో వేసేస్తుంటే వీడు ఎవడో ఫోటో తీస్తాడు తీసి దాని మీద ఎవడో ఇదిగో చూడు వీళ్ళు ఈ పాడు చేస్తున్నారు అనేదో ప్రచారం మొదలుపెడతారు కాబట్టి ఆ స్పిరిట్ ఆఫ్ ది యజ్ఞ అర్థం చేసుకునే త్యాగము సమంత్రకంగా చేయటము మంత్రపూర్వకంగా చేయటము విధి విధానంగా యథావిధిగా అని వినుంటారు మీరు యథావిధిగా ముందు విధి ఏమిటి అర్థం చేసుకుని ఆ యథావిధిగా చేయటము అది ముఖ్యం అలా చేసినట్లయితే తప్పు ఎవళ్ళు తప్పు పట్టడానికి ఏమీ ఉండదు దానివల్ల మంచి ఫలం కూడా లభిస్తుంది దాన్ని విసర్గ అని ఇక్కడ వర్ణించారు స ఏ విసర్గలక్షణోయ కర్మసంజ్ఞిత కర్మశబ్దిత ఇత ఆ యజ్ఞానికే ఇక్కడ కర్మ అని పేరు పెట్టారు యజ్ఞము యొక్క లక్షణమేమిటి యజ్ఞము యొక్క స్వరూపం ఏమిటి అంటే విసర్గ లక్షణ విసర్గం అంటే త్యాగం త్యాగము యజ్ఞము యొక్క స్వరూపం సారము అది త్యాగమే సో త్యాగం లేకుండగా మీరు స్వార్థం కోసం ఏదో చేసినట్లయితే అది ఆ యజ్ఞానికి ఆ అంశంలో లోటు ఇప్పుడు కూడా యజ్ఞము అనేది త్యాగబుద్ధితోటి చేయాల్సి ఉంటుంది అక్కడికి కర్మ అనే పదానికి అర్థం వచ్చేసింది ఇక్కడ మనం ఆరు పదాల గురించి చూస్తున్నాము ఏతస్మాధీ బీజభూతాత్ వృష్ట్యాదిక్రమేణ స్థావరజంగమాని భూతాన్ని ఉద్భవంతి ఈ యజ్ఞం వల్లనే ఈ యజ్ఞం కారణంగానే వర్షాలు పడతాయి వర్షాలు పడితే భూమంతా కూడా పంటలు పండుతాయి చెట్టు చేపలు చక్కగా విస్తారంగా అభివృద్ధి చెందుతాయి ఇదంతా ఎకాలజీ వేదిక ఎకాలజీ పశుపక్ష్యాదులు చాలా హ్యాపీగా ఉంటాయి తర్వాత దానివల్ల మనుషులు కూడా హ్యాపీగా ఉంటారు సో కాబట్టి చెట్టు నరికేయకూడదు చెట్టు పాతాలి ఆ చెట్టు పాతిని చెట్టుకు నీళ్లు పోయాలి దాన్ని నరికేయకూడదు అలాగే పశుపక్ష్యాదులను వేటిని కూడా హింసించకూడదు వాటికి చక్కటి సుఖజీవనాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి అదంతా కూడా యజ్ఞంలో భాగం ఇటువంటి యజ్ఞము వల్లనే సకల ప్రాణులు సుఖంగా ఉంటాయి అంతా సుఖంగా ఉంటే మనం కూడా సుఖంగా ఉండగలుగుతాం మనం అది మనము సుఖంగా ఉండాలంటే అంతా సుఖంగా ఉండాలి ఈ యాటిట్యూడ్ దిస్ గేట్ కమ్యూ గేటెడ్ కమ్యూనిటీ యాటిట్యూడ్ అంటే చుట్టూ ప్రపంచం ఎలా నాకు పర్లేదు నేను ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి గేట్ పెట్టేసి లోపల సుఖంగా ఉంటాను ఇది గేటెడ్ కమ్యూనిటీ యాటిట్యూడ్ ఏ ఈ గేటు పెట్టేసి లోపల నేను సుఖంగా ఉన్నప్పుడు వచ్చే చెత్త వస్తుంది కదా అదంతా బయట కమ్యూ కాంపౌండ్ వాళ్ళు బయట పారపోసేస్తాను మీరు ఎప్పుడైనా ఈ చెత్త పారపోసేప్పుడు చూసారా కాంపౌండ్ వాళ్ళు యువతలు నిలబడతారు అమ్మగారు అమ్మగారు కాకపోతే పోనీ వాటెవర్ ఆ చెత్త బుట్ట ఉంటుంది ఇలా పట్టుకుంటారు ఆ కాంపౌండ్ వాళ్ళు అవతల ఏముందో కనపడదు ఎందుకంటే ఎత్తుగా ఉంటుంది కదా వాళ్ళు ఈ చేయి ఇలా పెట్టి అలా పోసేస్తారు అవతల ఎవడైనా నాలంటే పుట్టకా నిలబడి ఫర్ వాటెవర్ రీజన్ ఇదంతా వెళ్ళి వాళ్ళు ఎత్తువి పడుతుంది దే డోంట్ కేర్ అలా పోషిస్తారంట దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఓ పర్టికులర్ యాక్షన్ పాయింట్ కాదు అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ లోపల వచ్చిన మురికంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు బయట త్రోసేయటం గేటెడ్ కమ్యూనిటీలో కావలసినటువంటి మంచినీరు ఇతర సుఖాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవటం మురికిని సమర్పించేస్తూ ఉన్నారు వీ ఆర్ హ్యాపీ దిస్ ఈజ్ హౌ వీ కెన్ బి ఈ యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ కారణంగానే భారతదేశం డెవలపింగ్ నేషన్గా ఉండిపోయింది ఇలా డెవలప్ కాలేరు మీరు ఇలాంటి కమ్యూనిటీలు అన్నీ సర్వత్రా పెట్టేసుకుంటే భారతదేశం బాగా డెవలప్ అయిపోతుంది డెవలప్ అవ్వదు అలా అవ్వదు మీకు త్యాగభావనతో నిర్మాణమైన సమాజ జీవనం ఉన్నప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది త్యాగము సత్యము రెండూళ్ళ సత్యమేవ జయతే అని సింహం బొమ్మ మీద రాసి కానీ మన సమాజ జీవనంలో అసత్యం సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది అలా ఉండకూడదు అసత్యప్రధానమైన సమాజ జీవనం సమాజం పైకి సత్యప్రధానమైన సమాజ జీవనం ఉండాలి అలాగే త్యాగ సమాజ జీవనం ఉండాలి అంతేగాని అసత్యం సమాజ జీవనానికి మూలంగా ఉండకూడదు అది అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమే మాత్రభృతాం వరా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీకోసారి గుర్తు చేస్తాను ఈ టాపిక్ కొంచెం కాషస్గా టెక్నికల్గా ఉండే టాపిక్ ఒక రెండు మూడు శ్లోకాలు ఆరు అంశాలు మనం చర్చిస్తున్నాము ఈ ఆరు అంశాలు ఏమిటంటే అధ్యాత్మ అధిదైవ కర్మ అధిభూత బ్రహ్మ అధియజ్ఞ ఆరు ఆరు అంశాలు ఇవన్నీ అడిగాడు ఆయన అర్జునుడు ఈ ఆరు ప్రశ్నలు అడిగాడు తర్వాత ఏడో ప్రశ్న తర్వాత ఈ నెక్స్ట్ శ్లోకం నుంచి ఏడో ప్రశ్నలోకి వచ్చేస్తున్నాం ఈ ఆరు అంశాలను ఇక్కడ చర్చిస్తున్నాం ఆరు ఎలా వచ్చే ఈ ఆరు వెనకాల ఉండే ఈ ఆరు అంకెలో ఉండే ప్రత్యేకత ఏంటంటే అది ఎలాగో చెప్తా చూడండి మూడు ఉన్నాయి మనకి వేదాంతము అంటే మూడే అంశాలు ఉంటాయి మూడు ఎవ మూడు ఏమిటి నేను జీవుడు జగత్తు దేవుడు మూడే ఈ మూడు అంశాలే ఉంటాయి ఇప్పుడు జీవుడు అని మీరు అనగానే ఈ జీవుడిలో ఈ మూడిని ఆరు మూడు రోళ్ళు ఆరు కదా మూడు రోళ్ళు ఆరు ఈ జీవుడులో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి అధ్యాత్మ అధిదైవ ఈ రెండు కూడా జీవలోనే భాగం అధ్యాత్మ అధిదైవ ఎందుకంటే ఇంద్రాది దేవతలు కూడా జీవులే వాళ్ళు కూడా జీవులే సకల దేవతా స్వరూపుడైన ఈశ్వరుడు వేరు అధ్యాత్మ అధిదైవ ఒక యూనిట్ ఏమండే ఇంకా అధిభూత కర్మ కర్మ ఎక్కడుంటుంది బాహ్య ప్రపంచంలో ఉంటుంది బాహ్య ప్రపంచం మెటీరియల్ ప్రపంచం అది మ్యాటర్ అది అధిభూత అధిభూతకి కర్మతోడై ఉంటుంది ఈ ద్రవ్యాలన్నీ కూడా అధిభూతం నుంచి వస్తాయి కాబట్టి అది జగత్ అనేదైతే అన్నారో దాంట్లో రెండు అంశాలు అధిభూత కర్మ జీవుడిలో రెండు అంశాలు ఏమిటివి అధ్యాత్మ అధి దైవ ఇక పరమాత్మ పరమేశ్వరుడు ఉన్నాడు దాంట్లో రెండు అవేమిటి బ్రహ్మ అధియజ్ఞ సరిపడ్డాయండి మూడు రోజులు ఆరు వచ్చేసాయా ఇది ఇక్కడ ఇక్కడ స్ట్రక్చరు ఓకే దెన్ ఇంకొకటి ఇప్పుడు ఈ ఆరు ఉన్నాయి కదా ఈ ఆరు ఒకే తత్వము ఒకే పరమాత్మ ఆరుగా ఉందా లేకపోతే ఆరు వేరువేరేనా ఆరు వేరువేరంటే ద్వైతం అవుతుంది ద్వైతం అంటే రెండు కాదు అనేకం అని అర్థం రెండు నుంచి అనేకం వస్తాయి ద్వైతం అవుతుంది ఆరు వేరువేరంటే ఆరింటిగా ఒకే పరమాత్మ ఉన్నాడు అంటే అదే అద్వైతం భగవద్గీతలో అద్వైతమే చెప్తారు భగవద్గీత ఉపనిషత్తులు వీటన్నింటిలో అద్వైతమే చెప్తారు వేదాంతము తత్వశాస్త్రంలో అద్వైతమే చెప్తారు అయితే చాలామందికి తత్వం నచ్చదు తత్వం నచ్చుతుందా నచ్చదు తత్వం తత్వం పాఠం చెప్తే యాభై మంది వస్తారు గొప్ప బాగా వచ్చినట్టు లెక్క అదే మీరు ఏదైనా పురాణం చెప్పారనుకోండి రెండు మంది వస్తారు హరికథ ఆర్కెస్ట్రా ఉండాలి ఆర్కెస్ట్రా ఉండాలి ఆర్కెస్ట్రా ఉంటే మీరు ఓ మాట అనొచ్చు ఓ వాక్యం అనొచ్చు వాళ్ళు వైలిన్ మీద సాగతిస్తూ ఉంటారు దాన్ని అప్పుడప్పుడు మాట అంటూ ఉండొచ్చు పరమేశ్వరుడు కరుణామయుడు అంటే వైలిన్ మీద అలా అలా సాగతిస్తూ ఉంటారు మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు అయిన తర్వాత ఆయన భక్తుల కోర్కెలను తీర్చును దాన్ని మళ్ళీ సాగ గుని వాడు సాగతిస్తూ ఉంటారు అఖరికి అరగంట అయ్యేప్పటికి ఆయన చెప్పింది ఏముండదు ఉరికే వైలిన్ ఆర్కెస్ట్ర ఈగోలే తప్ప విషయమే ఉండదు కానీ శ్రోతలకి మాత్రం సుఖంగా ఖులాసగా ఉంటుంది అర్థ నాకు ఇమిటేట్ చేయటం నాకు బాగా చేత కాదు పూజ స్వామిజీ బ్రహ్మాండంగా ఇమిటేట్ చేస్తారు ఆయన ఇమిటేట్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే అంత పెర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తారు నాకు చేత కాదు దేవుడు మన కోరికలన్నింటినీ కూడా తీర్చేస్తాడు అని ఇప్పుడు వెంటనే వైలిన్ అంటే లేకపోతే డమ్ డమ్ డమ్డమ్ అని మళ్ళీ ఆర్కెస్ట్రా ఏంటండి ఆర్కె సంబంధం ఉంది ఆర్కెస్ట్రా ఏమిటి శాస్త్రం మోసగితాలు కానీ ఆర్కెస్ట్రాతోటి పని ఎక్కడ అవుతుంది మీరు ఆర్కెస్ట్రా విని బాగానే ఉంది సూదింగ్ నెర్వస్ని కొంచెం సూది చేసి సంవసారంలో ఏవో దెబ్బలాట్లు టెన్షన్స్ ఉంటాయి కదా అది కొంచెంసేపు సాయంకాలం కాఫీ తాగేసి వెళ్ళిపోతే కొంచెంసేపు సూదింగ్గా ఉంటుంది పుణ్యం కూడా మన అకౌంట్లోకి వస్తుంది మన కోరికలు తీరుతాయనే ఒక హోప్ కూడా క్రియేట్ అవుతుంది మళ్ళీ సంవసారంలోకి వెళ్ళిపోవచ్చు దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ఫోన్లండి నాకు ఇలా చెప్పడం అలవాటు ఏమనుకోకండి వాట్ ఎవర్ సో ఈ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ విధంగా మీరు తత్వాన్ని విడిచిపెట్టేసి ఈ ఆర్కెస్ట్రాలు కథలు కాలక్షేపం పుణ్యం సంపాదించుకోవడం కోరికలు తీర్చుకోవడం మొత్తం దిస్ ఈజ్ ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ ది రిలిజియన్ రిలిజియస్ స్కీమ్ ఇలా ఉంటుంది దీంట్లో అద్వైతం ఎందుకు పనికి వస్తుంది ద్వైతమే ఉండాలి మీ కోరికలు తీరాలంటే జగత్తు అనేకమై ఉండాలి సత్యమై ఉండాలి జగత్ అనేది వేరే ఏదీ లేదు అది మిథ్య అంటే ఇంక మీ కోరికలు ఏం తీరతాయి కోరికలన్నీ జగత్తులోనే ఉంటాయి కదా అక్షయ తృతీయనాడు బంగారం కొనుక్కుంటే ఇంటికి బంగారం వస్తుంది అంటే సమలోష్టాశ్మ కాంచన అంటే అది ఎక్కడ కుదురుతుంది మట్టిబిడ్డైనా కంచెన రాయి ముక్కైనా బంగారమైనా ఒక్కటే జ్ఞానికి అన్నారనుకోండి అక్షయ తృతీయ బంగారము లక్ష్మీదేవి ఇంటికి నడిచి వచ్చేయట మరి ఇది ఎక్కడ కుదురుతుంది ఇది కుదరదు కదా కాబట్టి ద్వైతంలోనే ఇవన్నీ కుదురుతాయి అంచేతనే చాలామంది ఆరు వేరు వేరు ఇవి ఒకదానికి ఒకదానికి భేదమే భేదమే సత్యము అప్పుడేమవుతుంది మనకున్న అనుభవాలు ఏవైతే నిన్న మనవి చేశాను మీకు అనువాదము అపవాదము అని మన మన అనుభవాలను అనువాదం చేసుకుంటూ మన అనుభవంలో ద్వైతం మీకు నానాత్మ అనుభవానికి వస్తూ కాబట్టి దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ చెలవలు పలవలుగా చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం అది తత్వశాస్త్రం దాన్ని దాన్ని వేదాంతమని ఫిలాసఫీ అని ఫిలాసఫీ ఈస్ ది స్టడీ ఆఫ్ వన్నెస్ ఆ ఏకత్వాన్ని బోధించేది ఫిలాసఫీ ఈ ఆరు రూపంగా ఒకే పరమాత్మ గలడు ఆ పరమాత్మయే మీ చేత ఆరాధింపబడే ఇంద్రదేవతగా ఆయనే ఉన్నాడు ఈ హోమాన్ని చేసేటువంటి కర్త జీవుడుగా ఆయనే ఉన్నాడు ఆయనే కర్త ఆయనే భోక్త స్వభోక్తారం యజ్ఞ తపసాం అది రెండు తర్వాత అధిభూత ప్రపంచంగా ఆయనే ఉన్నాడు ఆ ప్రపంచంలో క్రియాశక్తి రూపంగా కూడా ఆయనే ఉన్నాడు తర్వాత నిర్గుణ పరబ్రహ్మ ఆయనే అధియజ్ఞ రూపంగా సకల జగత్తును వ్యాపించి ఆయనయే ఉన్నాడు ఇది అద్వైతం ఆరు తత్వములను ఏక ఒకే త ఒకే స్వరూపమునందు దర్శించుట ఇది మనం చూస్తున్న టాపిక్ దీనికి మనం ఆ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు అంతరిక్షం అంతా చూసుకుంటే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి నీరు నీటి అణువులు ఉంటాయి వాటర్ మాలిక్యూల్స్ రైట్ ఈ వాటర్ మాలిక్యూల్స్ అవి కొంచెం దగ్గరకు వచ్చి మేఘాకారాన్ని పొందుతాయి ఆ మేఘము వర్షిస్తుంది వర్షం పడుతుంది ఆ వర్షము ఆ నీరు వర్షపు నీరు బాగా చలిగా ఉన్న ప్రాంతం అయితే అది ఐసుగడ్డ కడుతుంది ఒకే ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కదా దీన్ని ఈ మొత్తం ఎనాలజీని మన ఆరింటికి మీరు అప్లై చేయండి సో క్లియర్ అంత ప్రశాంతమైనటువంటి ఆకాశము దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కంటికి కనపడం అసలు వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని కూడా మీకు తెలియదు అది నిర్గుణ పర బ్రహ్మ కిం బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ పరమం అలా పోల్చుకోవచ్చు ఏమండి ఈ వాటర్ మాలిక్యూల్సే క్లౌడ్స్ కింద ఏర్పడతాయి అంటే వాటర్ మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చి వాటర్ వేపర్ తయారవుతుంది ఈ వాటర్ వేపర్ నుంచి క్లౌడ్స్ తయారవుతాయి సో ఈ వాటర్ వేపర్ని మీరు అధియజ్ఞ అనుకోండి ఎందుకంటే ఆ పరబ్రహ్మయ్యే సకల జగత్తుని అధియజ్ఞ స్వరూపుడుగా వ్యాపించి ఉన్నాడు కాబట్టి వాటర్ వేపర్ అది అధియజ్ఞ ఈ వాటర్ వేపర్ క్లౌడ్ షేపును పొందుతుంది అది అధిదైవ ఈ క్లౌడ్ వర్షిస్తుంది వర్షం చినుకుల కింద పడుతుండే ఒక్కొక్క బిందువు బిందువు కింద పడుతుండే అది బిందువులు భిన్న భిన్న బిందువులు జీవుల్లాగా దాన్ని అధ్యాత్మ అనుకోండి అదే గడ్డ కట్టింది అనుకోండి అది అధిభూత సో ఇంకా కర్మ దీంట్లో కర్మ ఉన్నది కదా వాటర్ మాలిక్యూల్స్ వేపర దగ్గరికి రావటము ఈ వేపరేమో మేఘాకారాన్ని పొందటము మేఘము వర్షాన్ని పొందటము వర్షపు నీరు గడ్డ కట్టి ఐసగుట అనే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కర్మ ఆరు వచ్చేసే కదా ఇప్పుడు ఈ ఏముంది ఒకే తత్వము గలదు అదే విధంగా ఒకే పరమాత్మ జీవ జీవలో ఉండే రెండు అంశాలు జగత్ జగత్తులో ఉండే రెండు అంశాలు ఈశ్వర ఈశ్వరులో ఉండే రెండు అంశాలు అంటే నిర్గుణ పరబ్రహ్మ అధియజ్ఞ అది ఈశ్వర జీవ అధి దైవ దింటూ దేవతలు ఉంటారండి ఇక్కడ అధ్యాత్మ అధి దైవ జగత్ అంటే అధిభూత కర్మ ఇది జగత్ ఇవి ఈ ఆరింటితోటి ఒకే పరమాత్మ మూడుగా అదే పరమాత్మ ఆరుగా ఇది ఒక మోడల్ దీన్ని అధ్యాత్మ అధిభూత అధిదైవ ప్రక్రియ అని వర్ణిస్తారు అనేక ప్రక్రియలు ఉన్నాయి మీకు జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థాత్రయ ప్రక్రియ ఒకటి ఉన్నది మాండుక్యంలో వస్తుంది కార్యకారణ భావ ప్రక్రియ ఉంటుంది అలాగే అనేక ప్రక్రియలు వేదాంతంలో ఉంటాయి ప్రక్రియ అంటే మెథడ్ మెథడ్ ఫర్ వాట్ ఏకత్వాన్ని అద్వయ ఆత్మతత్వాన్ని బోధించటానికి ఉపయోగించే మెథడ్ దాన్ని ప్రక్రియ అంటారు సో ఈ ప్రక్రియలన్నిటిలోకి ఈ అధిభూత అధ్యాత్మ అధిదైవ ప్రక్రియ తరచుగా ఉపయోగించరు దీన్ని ఈ ఎక్కడైనా చోట వస్తుంది సర్వత్రా రాదు ముఖ్యంగా భగవద్గీతలో ఎందో అధ్యాయంలో ఈ ప్రక్రియ విస్తారంగా చర్చించబడింది కాబట్టి ఆ ప్రక్రియ యొక్క స్వరూపాన్ని లోతుగా తెలుసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే అది ఇగో ఇక్కడ దీన్ని లోతుగా మనం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి సందర్భం మంచిది తర్వాత శ్లోకం అందాము అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమే మాత్ర ేహ భృతాం వరా సో ఈ సర్వము నేనే అని శ్రీకృష్ణుడు ఆరు రూపాలుగా పరమాత్మయ్యే గలడు అని అని కూడా మనం ఇంతకుముందు ఏడో అధ్యాయంలో ఆ మాట వచ్చింది దాని యొక్క వివరణగా దీన్ని తీసుకోవచ్చు అక్కడ శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే మత్తపరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మీరు పరాప్రకృతి అన్నా అపరాప్రకృతి అన్న అక్కడ ప్రక్రియ ఆ రకంగా వచ్చింది ఏడో అధ్యాయంలో మీరు ఏ పేరు పెట్టినా నాకంటే భిన్నంగా ఏదీ లేదు పరాప్రకృతి నా ప్రకృతియే అపరాప్రకృతి నా ప్రకృతియే నేను అక్కడ విస్తారంగా చెప్పా సో కనుక పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు అయితే మనకు అనుభవానికి వచ్చేటువంటి భేదాన్ని అనువాదం చేసి ఆ భేదాన్ని తిరస్కరించి అద్వయ ఆత్మతత్వాన్ని బోధించేటువంటి ప్రక్రియ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డన్ ఇప్పుడు ఆరు చూడాలి కదా ఇప్పుడు ఆరులో కొన్ని చూసాము ఇంకా మిగిలిన అంశాలు సో అధిభూతం అని ఒక ఐటమ్ ఉన్నది అధిభూతం అంటే ఏమిటని అడిగాడు కదా ఆయన అధి అంటే అధికృత్య భూతములకు సంబంధించినది అది ఈ భూతములకు సంబంధించినది ఏమిటి అని అర్థం అధిభూతం అని ప్రశ్న కిమ్ అధిభూతం దానికి సమాధానం ఏంటంటే క్షరోభావ నువ్వు చుట్టూ చూసుకో ఏదైతే నశించే పదార్థము గలదో అది అధిభూతము ఏదైతే నశిస్తుందో అది అధిభూతము సో ఇప్పుడు చంద్రుడు చక్కటి దృష్టాంతం చంద్రుడు అలా పెరుగుతాడు పెరిగి మళ్ళీ ఏమైపోతాడు విరుగుట కోరకే అంటే ఊరికే అలా అనుభవానికి వస్తుంది ఆ బేసిస్ మీద తీసుకోండి చంద్రుడికి శాటిలైట్ పంపించి ఫోటోలు చూపించి అలా కాదు మనకి ఇక్కడ నుంచి చూస్తుంటే పెరిగి మళ్ళీ విరిగిపోతాడు తరిగిపోతాడు సో చంద్రుడు క్ష చంద్ర మండలాన్ని ఏమనొచ్చు అని అంటారు కానీ సూర్యమండలాన్ని క్షర అన్నారు అందుకే మీకు దృష్టాంతంలో తేడా కోసం చెప్పారు తర్వాత మానవ దేహము దేహం పాంచభౌతిక దేహాన్ని తీసుకుంటే ఇది ఇది క్షర ఎప్పుడు అలా నశిస్తూనే ఉంటుంది అంటే లైఫ్ అండ్ డెత్ వాటి యొక్క తత్వం తెలియని వాళ్ళు డెత్కి భయపడక తప్పదు లైఫ్ అండ్ డెత్ యొక్క తత్వం తెలుసుకుంటే భయపడాల్సిందే అనేది చాలా సరళంగా ఉండిపోతుంది దేహము ఎప్పుడో ఒకరోజు నశిస్తుంది అనుకోవడం పొరపాటు నేను మొన్న పాఠం చెప్పాను సప్తవడన్యాయం చెప్పాను సో లేకపోతే రాయిని మీద శుద్ధి ఏడోసారి దెబ్బ కొట్టగానే రాయి పగిలిపోయింది ఈ రాళ్ళు కొట్టి వాళ్ళు కొడుతూ ఉంటారు కదా ఓసారి కొడితే పగలదు పగలబోతే వాళ్ళు ఏమీ నిరుత్సాహపడరు రెండోసారి కొడతారు మూడోసారి కొడతారు ఐదోసారి కొట్టే వాటికి టక్ ఇప్పుడు అది ఐదో దెబ్బలో పగిలినట్టుగా అనిపిస్తుంది ఐదో దెబ్బ కొట్టిన క్షణంలో పగిలిపోయింది అనిపిస్తుంది అది ఆ క్షణంలో పగిలిపోలేదు అలా పగిలిపోతే పగిలిపోయింది మొదటి దెబ్బలో పగిలిపోయింది రెండో దెబ్బలో ఇంకా పగిలిపోయింది అలా పగిలిపోగిలి పగిలిపోయి పగిలిపోయింది అక్కడలా పగిలిపోతూనే ఉంది అది ప్రతి దెబ్బకి పగిలిపోతూనే ఉంది అదేవిధంగా ఈ దేహము ఎప్పుడో ఒకసారి మరణిస్తుంది అని ఎప్పుడో ఒకసారి శిథిలమైపోతుంది అనే అభిప్రాయం చూసారా చాలా తప్పది ఎప్పుడో ఒకసారి శిథిలం కాదు మీరు చేకడుక్కున్నప్పుడు మీరు లెక్క వేసుకోండి నేను అతిశయోక్తి చెప్తున్నాను అనుకోకండి ఇలా చేకడుక్కున్నారనుకోండి ఒక ఒక ఫైవ్ మిలియన్ జీవకణాలు వాష్రూమ్ బేసిన్లోకి వెళ్ళిపోతాయి అయ్యి బాబాయ్ ఫైవ్ మిలియన్ జీవకణాలు పోతే ఇంకా అలా పోతూ ఉంటే మనం ఇలా ఎలా ఉండగలుగుతూ ఉంటే కొత్త జీవకణాలు నిర్మాణం అవుతూ ఉంటాయి అలా నిర్మాణం అవుతూ ఉంటాయి మనం తిన్న ఆహారం అంతా కూడా జీవకణ నిర్మాణంలో అది సింథసిస్ అవుతూ ఉంటున్నప్పుడు కూడా ప్రతి కణంలో కూడా ప్రతి క్షణము మ్యానుఫ్యాక్చర్ అయిపోతూ ఉంటాయి ప్రోటీన్స్ ఎన్జైమ్స్ అలా మ్యానుఫ్యాక్చర్స్ అవుతూ ఉంటాయి ఒక కణము రెండు కణాల కింద చీలిపోతుంది కొత్తగా మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా ఉన్న మ్యాటరే మనం తిన్న ఆహారం నుంచి కణాలు నిర్మాణం అవుతూ ఉంటాయి ఆక్సిజన్ పీల్చుకుంటాము ఆహారం తింటాము వీటి నుంచి నీళ్లు తాగుతాము వీటి నుంచే కొత్త కొత్త కణాలు పుట్టుకుంటూ వస్తాయి పాత కణాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్స్ ఎ ప్రాసెస్ బాడీ ఈజ్ ఎ ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ ఎ స్టేబుల్ ఎంటిటీ దాన్ని ఒక ఎంటిటీగా చూడకూడదు భగవాన్ బుద్ధుడు ఏమన్నాడంటే దేహము అది ఒక తరంగము వంటిది అన్నాడు తరంగము అంటే అలా వెళిపోతూ ఉంటుంది అది అలా స్థిరంగా ఏండదు ఇట్స్ ఏ మూమెంట్ అది ఒక మూమెంట్ అది అక్కడ స్థిరంగా లేదు అలా మూమెంట్కే దేహము అనిపారు ఆ మూమెంట్ని మూమెంట్గా తెలుసుకోవాలి తెలుసుకుంటే దాని మరణ భయం ఉంటుంది ఏమీ ఉండదు మనం ఏం చేస్తాం దానికి ఒక రూపాన్ని కల్పిస్తాం మనస్సుక రూపభావన కలుగుతుంది ఆ రూపము అది ఒక స్థిరమైన తత్వము అనుకుంటాం స్థిరంగా ఉందా స్థిరంగా ఉంటే తుమ్మిద తుమ్మిద పంక్తుల వలె ఉన్నటువంటి జుట్టు నల్లగా తుమ్మిదలే అన్నట్టుగా ఉన్న జుట్టు ఇప్పుడు ఏమైపోయిందో తెల్లగా ముగ్గుముట్టాల అయిపోయిందా కాబట్టి స్థిరంగా లేదని అది ఒక్క దృష్టాలు చాలు స్థిరంగా లేదు అని చెప్పడానికి